ీ గురుభ్యో నమ హరిగ్ ప్రుక్ యోగశాస్త్రాన్ని యోగదర్శనమును సాంఖ్యదర్శనమును నిరాకరించిన న్యాయముతో నిరాకరించినట్లుగా భావించటంలో ఇబ్బంది ఉంటుంది న్యాయం అప్పు అవుతుంది అంత సందేహం లేదు ఏ న్యాయము చేత అంటే స్మృత్య అవకాశ దోష ప్రసంగ న్యాయంతో సాంఖ్య సిద్ధాంతాన్ని నిరాకరించాలి అదే అనుసరించి నిరాకరించటంలో ఇబ్బంది ఉంటుంది ఏమిటంటే ఇక్కడ అధిక శంక కదా ఏమిటంటే సాంఖ్య దర్శనమునకు దొరకని సపోర్ట్ తో యోగ దర్శనం వరకు సృష్టిస్తు ముందు కనబడుతో తర్వాత సాంఖ్యులు థీరిటీషియన్స్ ఓన్లీ థీరీ వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ రోడ్ ఒకటి వాళ్ళు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు అది ఒక డిసడ్వాంటేజ్ నేను సొసైటీలో ఈశ్వరుణ్ణి అంగీకరించకుండా సర్వైవ్ అవ్వడం కష్టం ఈశ్వరుణ్ణి అంగీకరించి సర్వైవ్ అవ్వచ్చు ఇప్పుడు ఉదాహరణ అయితే కమ్యూనిస్టు సర్వైవ్ కాలేకపోయాడు ఇండియాలో యాభై అరవై సంవత్సరాలు పెద్ద పీరియడ్ కాదు ఎక్కడో కేరళలో పెట్టారు కాబట్టి సర్వైవ్ అయ్యారని అనుకోకూడదు దే కెనాట్ సర్వైవ్ ఇన్ ద పీపుల్ గాడ్ కష్టం వచ్చినప్పుడు గాడ్ సుఖంలో అవసరం పడ్డడు సుఖంలో గాడ్ కావాల్సి వచ్చిన మానసిక బలహీనత సుఖంలో ఉన్నప్పుడు కూడా ఆ సుఖాలు చాలా ఉన్నట్లుగా ఇంకా సుఖాలు కావాలని ఇంకా కోసం దేవుణ్ణి పట్టుకుంటారు లేకపోతే ఈ ఉన్న సుఖాలు చేయిజారిపోతాయేమో అనే భయంతో దేవుణ్ణి పట్టుకుంటారు ఇది మానసిక బలహీనత దుఃఖంలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించడం అన్నది మానవ సహజం బలహీనత సహజం దుఃఖంలో ఎవరికి జాగ్రత్త విధంగా వాడు ఆ దుఃఖాన్ని సేఫ్ ఉంటాడు ఎదిరిస్తూనే ఉంటాడు ప్రతి ఒక్కరు ఎదిరిస్తాడు నీ ఎదిరించే టైంలో కూడా ఈశ్వరుణ్ణి శరణానికి తీయటం ఆశ్రయంగా స్వీకరించడం అనేది మానవ సహజ ప్రవృత్తి అంతేతనే ఆ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ఉండే ఫిలాసఫీలు నిలబడం ఆ కారణం చేతనే కమ్యూనిస్టులు సర్వైవ్ అవ్వడం సర్వైవ్ కాలేదు వాళ్ళు ఏం చేశారంటే ప్రారంభంలో దేవుళ్ళు లేదని మొదలుపెట్టి తర్వాత కామ్గా దేవుళ్ళుకి వచ్చేశారు ఇప్పుడు అమ్మగారు ఆవిడ చక్కగా పొత్తుంది వెంకటేశ్వర స్వామి కళ్యాణ వది కూడా చేయించిన నేను ఆశ్చర్యపోయాను ఆ నదీ స్నానాలు వీళ్ళు చేసుకొస్తుంది ఆవిడ డిఎంకేకి నేనే డిఎంకే అంటున్నా రామస్వామి నాయకు గారు ఊహి అక్కడ పాపం ఏదో వేరు పెట్టిన వీళ్ళేదా అని ఆశ్చర్యపోతారు అక్కడ వాటెవర్ కాబట్టి ఈ సాంఖ్యులకు ఉన్న పెద్ద డిజడ్వాంటేజ్ ఏంటంటే వాడు ఈశ్వరుణ్ణి నిరాకరించారు ఈ యోగులు ఏం చేసేదంటే పక్కన ఏం చేసేదంటే మాస్టర్స్ స్ట్రోక్ ఈశ్వరుడిని ఒక్క సూత్రాన్ని పెట్టాడు ఒకటే సూత్రం ఒకటే గడబడి చేయలేదు ఈశ్వరుడని ఈశ్వరుడిని పెట్టిన కనుక ఈశ్వరుడు ఒక రూపం పెట్టి పోయి పేరంటారు ఇవన్నీ పెట్టలేదు ఇంకా ఆ ఈశ్వరుణ్ణి గురువు అన్నాడు ఈశ్వరుడికి ఒక స్థానం ఉండాలి కదా గురువు సహా గురువునామకి గురువు అని ఒక సూత్రం ఈశ్వరుడు గురు స్థానాన్ని ఇచ్చాడు గురు స్థానాన్ని ఇచ్చడం వల్ల ఏమైందో తెలుస్తుందండి మీకేమైనా కోల్పోయారంటే మీరు కష్టపడి వాటిని సాధించుకోండి తప్ప ఈశ్వరుని పూజ చేస్తే వస్తుందనే మాట గురువు కోరితే తీర్చాడు జ్ఞానం ఇస్తాడు అంచేతనే యోగ పీపులు వాళ్ళు యోగ సిద్ధులను తమ సాధన చేతి సంపాదించుకుంటారు తప్ప ఈశ్వరుడికి అష్టోత్తరము కళ్యాణము చేసి సంపాదించారు ఆ ప్రయత్నం అలా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఆకాశంలో ఎదనాలనుకోండి నీ కళ్యాణం చేస్తాను నాకు ఆకాశమే ఎదిగినట్లా చేయమని అంటారు వాడు సాధన చేసి సంపాదిస్తారు ఎందుకంటే ఈశ్వరుడికి గురుస్థానం ఇచ్చారు గురువు అని ఎప్పుడైతే అన్నారో కృష్ణ కృష్ణం వల్లే జగద్గురువు గురుస్థానం ఇస్తే ఈశ్వరుడికి మీరు మీ కష్టాన్ని మీరు పడే ప్రయత్నం ఉంటుంది ఈశ్వరుడికి గురుస్థానం ఇవ్వకుండా వరద రాజ అని పెట్టారనుకోండి ఈశ్వరుడికి ఇంకేముంది నేను పూర్తి చేస్తూ ఉన్నా ఆయన ఉండడం పురాణం అంతా అలాగే వరద వరదరాజు వరదరాజ స్వామి సో మొత్తానికి ఈ ఫిలాసఫీలో ఉండే నువ్యాన్సెస్ అంట సూక్ష్మమైన అంశాలను నేను మీ ముందు మనవి చేస్తూ ఉన్నాను కనుక ఈశ్వరుణ్ణి పెట్టాడు అదొక మాస్టర్ స్ట్రమ్ రెండవ అడ్వాంటేజ్ యోగాలో ఏమిటంటే ప్రాక్టికల్ మీరు ప్రాక్టికల్ ని ఫిలాసఫీ తోటి సమర్థించగలుగుతారే తప్ప ప్రాక్టికల్ని ఫిలాసఫీ తోటి వ్యతిరేకించడం కూడా ప్రాక్టికల్ అనుభవానికి ఫిలాసఫీ విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ ఫిలాసఫీ కాలంలో కలిసి కలిసిపోతుంది సర్వైవ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అతను ప్రాపర్టీ అంతా స్టేట్డే అంటారు అది సర్వై అవుద్దు ఆ సిద్ధాంతం ఎందుకంటే ప్రతి వాడికి అసలు ప్రాపర్టీ కావాలనే ఉత్సాహం ఉంటుంది వాట్ ఎవర్ కాబట్టి ఒక అధిక శంక ఇక్కడ గలదు ఇటువంటి ఎడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో కాబట్టి యోగదర్శనాన్ని అదే న్యాయంతో తిరస్కరించటం కుదరదు వేరే సూత్రం బట్టి తిరస్కరించాల్సి ఈ అధిక ఈ ఎడిషనల్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా దాన్ని తిరస్కరిస్తాం దాన్నేమీ స్వీకరించే ప్రసక్తి లేదు అయితే దాంట్లో ఉండేటువంటి ప్రాక్టీస్ ని యాక్సెప్ట్ చేస్తారు అంటే యోగశాస్త్రే అత్వదర్శనోపాయో యోగ ఇది సమీకర్శనాభిపాయత్వే యోగ నియీక్రీయతే అత సంప్రతిపన్నార్థైక దేశవాద సంప్రతిపన్నాార్థైక దేశ అర్థైక దేశము బాగుంది అంటే అర్థ అంటే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లో ఒక పార్ట్ అర్సెక్ట్ లో ఆ కారణంగా అష్టకాది స్మృతిలో యోగ స్మృతి కలిపి అనపవదనీయా భవిష్యత్ ఇది ఇప్పుడు ఒక పార్ట్ మంచిగా ఉపయోగపడేది కనపడుతూ ఉంటే దాన్ని టోటల్ తోసిపుచ్చటం సంభవం కాదు ఆ బాగున్న పాట తీసుకోవాల్సి ఉంటుంది ఇయం ఈ అధిక శంకని అతి దేశంగా నివర్తించటే అతి దేశం అక్కడ చెప్పిన వాళ్ళు ఇక్కడ చెప్తే అతి దేశం అంటారు ఇటువంటి అధిక సాంఖ్య నిరాకరణము చేసిన పద్ధతిలో యోగ నిరాకరణం అవడానికి వీలు లేదు ఇది చూడండి సార్ ఇక మళ్ళీ చైనా చేయబడింది దాని మీద స్క్రీన్ కాబట్టి సాంఖ్య నిరాకరణమును అతివేషన్ చేసి యోగ నిరాకరణం చేస్తాము అన్నారు కుదరదు ఎందుకంటే అతి దేశీయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వర్తించదు అధిక శంక ఉన్నది కనుక అందుకోసం ఆ అతి దేశాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా చూపించి ఇక్కడ చెప్పినారు ఆ కొత్తగా అతి దేశం చేశారు మళ్ళీ ఇక్కడ అతి దేశం చేశారు ఏదైతే లోకప్పుడు చెప్తాను మళ్ళీ చెప్పినట్టు అయితే అతి దేశం ఉంటాయి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ అధిక నివృత్తి నివృత్తి కోసం చేయాల్సి వచ్చింది నేను ఇందాక చెప్పినట్టు కాదు అతి దేశము చేయటం ద్వారా అధికార నివారణ త్రోసిపొచ్చి అతైక దేశం ప్రతిపత్వతి అతైక దేశంలో ప్రతిపత్తే పూర్వోక్త దర్శన కాబట్టి అధికార కారణంగా యోగ దర్శనాన్ని మనం స్వీకరిస్తే బాగుంటుంది కదా అతి దేశం చేసి నిరాకరించడం ఎందుకు అంటే ఒక భాగంలో అది యోగ్యంగా ఉన్నప్పటికీ మరొక భాగంలో అయోగ్యంగా ఉంది కనుక దాన్ని తిరస్కరించక తప్పదు సతిష్వే అధ్యాత్మవిషయాసుమృతి సాంఖ్యయోగస్మృత్య నిరాకరణే యత్నకృత ఇదంత సూచన కు తారణం సాంఖ్యయోగాపన్నం జ్ఞానం ఉచ్యతేపాశీ అంత బాయి చెప్పాలి కాబట్టి ఈ స్మృతులు ఉంటుంటే కేవలం సాంఖ్యయోగస్మృతులను రెండింటినీ పేరు పెట్టి మీరు నిరాకరించడానికి హేతు ఏమిటి అంటే సాంఖ్యయోగ స్మృతులు లోకంలో ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి ఏ విధంగా ప్రసిద్ధి చెంది అంటే పరమ పురుషార్థమైన సాధనము ఇవి అనే ప్రసిద్ధి వాటికి వచ్చింది అటువంటి ప్రసిద్ధి వచ్చింది తర్వాత శిష్యులు అంటే కపిలు పతంజలిములైన పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు ఈ సాంఖ్యయోగ స్మృతులను స్వీకరించిన వాటి కొమ్ము కాసిన ఇప్పుడు రాధాస్వామి సత్సంగం అని ఒకటి ఉన్నారు అది ఎక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంది ఎవరో మనం ఎరగండాలి కానీ గణపతి శాస్త్రి గారు ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు రాధాస్వామి సత్సంగంలో జాయిన్ అయ్యారు దాంతో ఈ సత్సంగం అనుగ్రహం ఉందా ఇది ఇది ఎక్కడ గుర్తించారా అయినా అని ఒక్కసారిగా రాధాస్వామి సత్సంగానికి ఒక ప్రఖ్యాతి చే ఆ కారణంగానే ఇక్కడ అక్కడ ఎవరోగో వాడు బ్రాంచీలు పెట్టారు ఆఖరికి అమలాపురంలో కూడా ఓ బ్రాంచే ఉంది గర్మశాస్తే శిష్యుడు ఎవరో ఉండుంటాడు అక్కడ కాబట్టి శిష్యులు ఆయన పెద్ద శిష్యుడుగా పేరు పొందినవారు వేదవంత భగ వేద విద్వాంసులు టీటీడీకి సహాదారిగా టీటీడీలో వేద పారాయణ స్కీమును ఒకదాన్ని ఆయన ప్రవేశపెట్టి ఏదో మొత్తానికి వేద పండితులకు ఆయన గొప్ప ఉపకారం చేసి ప్రసిద్ధి చెందాడు ఆ వేద పండితులు అందరూ ఆయన మహోపకర్తగా మహోపకర్తగా ప్రశంసిస్తూ ఉండే రోజుల్లో ఆయన వెళ్ళి రాధాస్వామి సత్సంగంలో చేరాడు వాళ్ళందరూ ముక్కులు వేదేస్తున్నారు ఇంకేక ఉంటే వేదం వేదం ఆ వేదాన్ని పక్కన పెట్టి రాధాస్వామిలో చేరాడు వీళ్ళు ఏం ధ్యానం చేస్తారట వేదం చెప్పుకున్న వాళ్ళకి ధ్యానం అంటే అది పెద్ద అనాభిమాన ఏదో అంటారు అది వాళ్ళకి అది అంగీకారం కాదు వేదం చెప్పుకున్న వాళ్ళు వేదం ఘన ఇత్యాదులు వదిలిస్తూ ఉండాలి చేతనైతే లక్షణము చదివి వేదార్థం ఉన్యాసం చెప్పాలి తప్ప ఏమిటి ధ్యానం చేయడం కనుక అని వాళ్ళకి చాలా విదూరంగా అనిపిస్తుంది అయినా కూడా ఆయన రాధాస్వామి సత్సంగాన్ని పరిగ్రహించడం చేత దానికి లోపల ప్రతిష్టతో ప్రతిష్ట వచ్చింది వేదలు వైదికలు అలా ఉంటారు వేదం దొరుకుండా వాళ్ళకి విగ్రహారాధన ఉండదు వైదికులకి విగ్రహారాధన ఉండదు వాళ్ళు విగ్రహం ఉన్న తోటికి ఎంపులు వెళ్తారంటే సంభావం ఇస్తారు కనుక ఇప్పుడు వేద సభ మీరు దేవాలయంలో పెట్టారనుకోండి మార్కండేశ్వమి దేవాలయంలో వేదసభ అక్కడ వస్తారు అందరూ వేద పండితులు ఎందుకోసం వేదసభ పెట్టారు కాబట్టి సభ ఏమంటున్నా వాళ్ళ సత్కారం తీసుకుని తెచ్చట అంతే తప్ప ఇప్పుడు ఈ మార్కండేశ్వడాలు పెట్టడం తేగడం ఇవేముండ అది వీళ్ళకి భావంలో కళ్యాణాలు ఇవన్నీ వేద పండితులకి ఏ సంబంధం ఉండదు కళ్యాణం ఏంటండి కానీ కళ్యాణానికి సంభావన ఇస్తారండి నిజానికి పుట్టపతి సాయిబాబా గారు అప్పట్లో ఒక మాస్టర్ స్ట్రోక్ చేశారు అని లోకంలో చెప్పుకునేవారు మా చిన్నప్పుడు అలా చెప్పుకునేవారు ఏమిటంటే ఆ మాస్టర్ స్ట్రోక్ వేద పండితుల్ని శాస్త్ర పండితుల్ని పిలిచి వాళ్ళకి పెద్దపీట తన పక్కనే స్టేజ్ మీద ఆయన అలా చేసేవారు వీళ్ళు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పుచ్చేవారు కానీ సాయిగాం సాయిగా మాత్రం అనేవారు శివస ఇవన్నీ చేయటం వెళ్ళడం ఉపన్యాసం చెప్పడం రావడం ఉపన్యాసం చెప్పినప్పుడు సాయిబాబా గురించి చెప్పడం ధర్మము లేదు భక్తి ఇలాంటివో చెప్తారు సాయిబాబా గురించి చెప్పడం ఇంతకు ఎలా అయితే తర్వాత ఆయన వానేసరి వేళ్ళు వచ్చి ఆ శాస్త్రాల్లో చెప్పేసి సంభావాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడు ఒక్కసారి కూడా సాయి రామ్ సాయి రామ్ అని అనరు సాయి బాబాయ్ భగవంతుడు అని అనరు సాయి బాబాయ్ గారు చాలా మహాపురుషులైన ఆయనకున్న వైదిక భక్తి వైదిక శ్రద్ధ ఈ విధంగా చాలా గొప్పది ఇలాంటి మాటలు మాట్లాడేదా తప్ప వాళ్ళు ఏం చేసినా అందరు దాంతో చూశారు ఆయన రెండు మూడు నాలుగేళ్లు చూసి తర్వాత పిలవడం మానేశారు అప్పుడు వీళ్ళు అనుకునేవారు ఎవరండి వీళ్ళు పిలవడం వస్తాడు అందుకు ఊళ్ళో పండితులు ఉండేవారు వాళ్ళు అనుకునేవాడు సీ మనిషిలో వస్తే ఎక్కడ సాయిబాబా వాళ్ళు పిలవడం కూడా వాళ్ళు చాలు అవునండి మీరు పిలిస్తే మీరేపోవాలను పుచ్చుకొని వస్తారు సాయిబాబా భరించప్పుడైనా చేశారా అంటే మీరు పండితులు కదండి కాబట్టి సాంఖ్యలోక చిలు శిష్ఠుల చేత పరిగ్రహీతము తర్వాత లింగములు యువకుండా లింగాలు ఉన్నాయి అంటే వేద మంత్ర లింగములు అంటే సూచన సూచకములైన పదములు వేదమంత్రంలో ఏవో ఎక్కడో పదం అక్కడో పదం వినపడతాయి అవి వినగానే ఓహో యోగమైది అని ఇప్పుడు భగవద్గీతలో సాధ్య యోగము అని ఉంటుంది రెండవ వెంటనే ఓహో కపి అనమాట అనుకుంటారు దానికి కపితుడికి ఏమీ సంబంధం లేదు అలా ఉంటుంది లింగ ఏ స్త్రౌతేనో ఉపబ్రౌహితం స్త్రౌత లింగాలు పైగా అంటే శృతిలో విందాలు ఉంటాయి అలాగా తత్కారణం సాంఖ్యయోగాభిపన్నం జ్ఞావాదేవం ముచ్యతే సర్వపాశ అని సో అలాంటి మంత్రాలు ఉన్నాయి అది శ్వేతాశ్వేత రూపం ఆ పరమాత్మని తత్కారణం అంటే అక్కడ చెప్తున్నటువంటి తత్వాపములు ఉన్నాయి తక్కటే అవి వాటి అన్నింటికీ ఆ పరమాత్మయే కారణము అలా ఆ పరమాత్మగా కారణము ఆయన్ని మనం ఎలా పొందుతాము సాంఖ్యయోగా సాంఖ్యయోగములకే పొందుతాము ఆ విధంగా ఆ దేవుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి పొంది బలన్నింటిని వీడి విముక్తుడవుతాడు అని ఉంది దానితోటి అక్కడ ఎందరో సాంఖ్యయోగాపన్నం అనేప్పటికీ సాంఖ్యయోగములకే పొందమనే ఈశ్వరుడు అనేప్పటికీ అలాగనమాట సాంఖ్య సిద్ధాంతం మన ఈశ్వరు దిగి తీసుకుపోతుందనమాట యోగాభ్యాసం మన ఈశ్వరు దగ్గరని తీసుకుపోతుందన్నమాట అని వీళ్ళు లెక్కస్తుంటారు ఆ విధంగా దానికి ఒక లింగం ఒకటి దొరుకుతుంది భగవద్గీతలో కూడా తస్మాత్ యోగీ భవార్జునాన్ని ఉంది ఒక యోగా చెప్తుంటే విన్నాను అది రాంచి స్కూల్ ఆఫ్ యోగాకి చెందిన కనుక తస్మాత్ యోగీ భవార్జున అని చెప్పి శ్రీకృష్ణ భగవద్గీతలో కాబట్టి మీరు అందరూ రోజు శ్రీర్శాసనం వేస్తూ ఉండాలని చెప్పారు యోగి అంటే జ్ఞాని అని అర్థం జ్ఞానము యోగం అంటే జ్ఞానం కానీ అలా అనిపించదు ఆ లింగము మన యోగ శాస్త్రాన్ని ఇది సూచిస్తుంది అని అనిపిస్తుంది ఇన్ని కారణాల చేత దీన్ని ప్రత్యేకంగా నిరాకరించాల్సి వచ్చేది నిరాకరణంతో సాంఖ్య జాన వేదనరపేక్షేణ యోగమాగేణమ్యత సాంఖ్యయోగాపన్నం దేవం అని శృతిశక్తూ ఉండగా నేను ఎలా నిరాకరిస్తాను సాంఖ్యయోగములచే పొందబడే దేవుణ్ణి అని శృతి చెప్తూ ఉంటే హౌజన్యుచక్ సాంఖ్యయోగ ఆ పదార్థం ఉంటూ ఉంటే శృతి నిరాచరణం చేసిన దోషం రాధానికి కాదు కానీ నిరాకరణ ఏం చేస్తున్నామంటే నా వేద నిరపేక్షమైన సాంఖ్య జ్ఞానముచే మోక్షసు మోక్షము వస్తుంది అనే మాటను నిరాకరిస్తున్నాం నిశ్రేయసం అధికమ్యత నిశ్రేయసస అంటే మోక్షం మోక్షమో వస్తుంది లేని వాళ్ళు వస్తుంది సాంఖ్య జ్ఞానం చేత వస్తుంది సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేక అని సాంఖ్యాన్ని పేరు వాళ్ళు బాగా చెప్తారు ప్రకృతి పురుష వివేక అలౌక్యతలో కూడా దాని యొక్క ఛాయలు మనకు బాగా కనపడతాయి కాబట్టి ప్రకృతి పురుష వివేక జ్ఞానం చేత మోక్షము వచ్చును ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం చేత మోక్షం కాదు ప్రకృతి పురుష వివేక జ్ఞానం చేత మోక్షం వచ్చునని చెప్తారు అది మనం ఒప్పుకుంటాం ఈశ్వరుణ్ణి పక్కన నిరాకరించి కేవలం ప్రకృతి పురుష వివేకము చేత మోక్షము వచ్చును అని మనం ఒప్పుకుంటాం కాబట్టి వేదముతో సంబంధం లేకుండా సాంఖ్య జ్ఞానము చేత మోక్షం వచ్చును అనే మాటని మనం ఖచ్చితంగా నిరాకరిస్తున్నాము అలాగే యోగ మార్గం సాంఖ్య జ్ఞానము యోగ మార్గము ఆ పదాలు చూసేదా మీరు సాంఖ్య జ్ఞానం అంటే థీరీ యోగ మార్గము అంటే ప్రాక్టీస్ కాబట్టి మీకు ఆత్మ బ్రహ్మ ఇటువంటి వేదేమీ అక్కర్లేదు ఆ పతంజలి చెప్పిన ఈశ్వరున్నే మేము పట్టుకుంటాము శీర్షాసనము ఇత్యాడు ఆసనాలు వేస్తాము ప్రత్యాహారము ఇలాంటివి చేసుకోవటం మాకు మోక్షం వస్తుంది అని అలాగే వేద నిరపేక్షమైన యోగ మార్గం కూడా మోక్షం అనే మాటను మేము నిరాకరిస్తున్నాము అది అలాగే నిరాకరిస్తున్నాం అలా కాకుండా మీరు ప్రకృతి పురుష వివేకాన్ని తీసుకుని గీతలో చెప్పిన పద్ధతిలో మీరు ఆ ప్రకృతి పురుష వివేకాన్ని పర్సీ చేశారనుకోండి మోక్షం వస్తుంది అలాగే దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండడం కొరకు యోగాసనము ప్రత్యాహారము ధ్యానము ఇత్యాదులు మీరు స్వీకరించినట్లయితే అప్పుడు కూడా మోక్షం వస్తుంది అంటే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ గా పెట్టుకుంటారు యోగా స్కూల్స్ ఉంటాయి ఆ యోగా సూల్స్ లో వాళ్ళు ఎలా పెడతారంటే ఇండిపెండెంట్ గా మోక్షం వస్తుందంట దానంతరం అదే మోక్షం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఒక యోగి ఆత్మకథ ఇచ్చే పుస్తకాల్లో మీకు ఆ చూడని కనపడుతుంది ఆ భస్త్రిక చేసేస్తూ మోక్షం వచ్చేస్తుంది భస్త్రిక వల్ల మోక్షాలు వస్తుంది సో కాబట్టి యోగాన్ని ఆరోగ్యం కోసం స్వీకరించడంలో తప్పలేదు ఈ అంశంలో ఉంటుతే మీరాకరణ ఇంకా మరి శృతి చెప్పింది ఏమిటి దాని మాట ఏమిటి శృతి వైదికాత్ ఆత్మైకత్వ విజ్ఞానాత్ అన్యన్ నియస సాధనం వారయతి ఎందుకంటే శృతి ఏం చెప్తుందంటే ఆత్మైకత్వ విజ్ఞానం వల్ల మోక్షం అని చెప్తుంది శృతి ఆత్మైకత్వ విజ్ఞానం అంటే ఏమిటి డాక్టర్ తెలుసుకోదగ్గ అంశాలు ఒకటి నానాత్మముతో కూడిన జగత్తునకు మూలమునందు ఉన్నది ఏకము అని ఒకటి తెలియాలి ఆ ఏకము నా స్వరూపం అని తెలియాలి రెండు పాయింట్స్ తెలుసుకోవాలి జగత్ కారణం అంటే కారణం అంటే జగదుపాదానము బ్రహ్మ నా స్వరూపము ఆ బ్రహ్మ ఆత్మ ఏకస్ దానివల్ల మోక్షం దానివల్ల మోక్షం అని చెప్పి అది తప్ప ఇంకేదైనా మోక్ష సాధనము కాదు అని వేదము చెప్పారు కానీ తమేవ విదిత్వాటి మృత్యుమేతి నాణ్య పంథా విద్యే జనాయ ఈ విధంగా వేదం శ్వేతాశ్వత రూపశక్తి చెప్తోంది ఆ పరమాత్మను తెలుసుకుని తమేవ విదిత్వ పరమాత్మ అంటే తన స్వరూపము ఈశ్వరుడే అని తెలుసుకుని వీడు మృత్యువును దాటివేయను అతి మృత్యుం అయితే అంటే మృత్యుం అత్యేది మృత్యువులకు అతీతులుగా పోను అదే మోక్షం అంటే విమోర్శాలిటీ సో తన స్వరూపము పరమాత్మయే అని తన స్వరు దేహమైతేనే నేను దేహము అనుకుంటేనే మృత్యు దేహాభిమానంతో బతుకుతున్నాడంటే హీ వెయిటింగ్ ఫర్ డెత్ అని ఎప్పుడైనా పోవచ్చు లేకం సర్వే అంటే దేహాభిమానంతో బతకాలి దేహానికి అతీతమైన ఆత్మస్వరూపనిష్ఠితం జీవిస్తూ ఉన్నాయి దేహం పోయినప్పుడు పోతుంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు మృత్యువు అతీతంగా పోతారు అన్య పంథా అయనాయ న విద్యే అయనము అంటే మోక్షము ఆ పరమాత్మను చేరూకపోవకు మరి మార్గము లేదు అని చెప్పారు కాబట్టి వేద నిరోక్తమైన ఆత్మైకత్వము పక్కన పెట్టి దాన్ని పక్కన పెట్టి మీరు ఇండిపెండెంట్ గా సాంక్ష్య జ్ఞానం చేత మోక్షం వస్తుందనో యోగ మార్గం చేత మోక్షం వస్తున్నానో చెప్పటము తప్పు దాన్ని నిరాకరించవలసిన ఆవశ్యకత ఎంతేమీ గాదాలు ఇప్పుడు కొంతమంది యోగా సాధువులు ఉంటారు వాళ్ళేమో హుక్క అది తీస్తూ అంటే అది హుక్క అంటే అది ఓడాడుతూ అకేమన రంజువన అది అది హుక్కా పెట్టుకుని తెలుస్తూ ఉంటారు నదీ స్నానం చేయాలని వేరే ముందు స్నానం చేయాలని ఎవరికి వస్తారు షాహీ స్నానం అనాలి తర్వాత మీకు ఇంకొక సిద్ధాంతం ఏంటంటే పరుషంగా మాట్లాడడం తిట్టుతో మాట్లాడడం అన్నది ఏది సన్యాసుల యొక్క ధర్మం కాదు ఎవరైనా సన్యాసులు బై మిస్టేక్ అలా చేసినట్లయితే వాళ్ళు తమ తప్పును తెలుసుకొని దాని నుంచి బయటపడిపోవాలి పరుషంగా మాట్లాడడం అన్నది సన్యాసి ధర్మం కాదు ఈ మధ్యన జరిగిన ఈ టీవీ నైన్ వాళ్ళు కుట్ర చేసి ఇద్దరు స్వాములను అక్కడికి వాళ్ళ తగ్గిన వాళ్ళ చేత లడాయి చేయించారు అదంతా రికార్డు చేయడం ఈ కోళ్ళ పందాలను వీడియో తీసినట్టు రెండు కోళ్ళను చూసుకున్నారు వాట్ మధ్యలో ఏమి అవి ఎవరకుంటుంటే వీళ్ళు వీడియో తీస్తారు అన్ని కదా ఇంకా వీడికి వెళ్ళిపోయాయి మొన్న అలా చేశారు వాళ్ళు వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి కోడబం పెట్టినటువంటి వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మీద చర్చలు మేము అంశం మీద అరవిందరావు గారు ఒక వ్యాసం ఒకటి అది తెలుగు ఆంధ్ర భూమిలో రాశారు సరిగ్గా ఇదే టాపిక్ మీద నాకు ఆ వ్యాసం కానీ నాకు ఆ ఫాంట్ లేక అదంతా జంబుడిగా జబ్బరిష్గా వచ్చింది ఫాంట్ లేక నేను ఆయనకు మళ్ళీ రాశాను నాకు టీడీఎఫ్ పండించెం మహాషయ సో కాబట్టి మీరు ఆంధ్ర ఆంధ్ర భూమిలో కొడుతున్నారు ఆంధ్రజ్యోతి అది ఒకసారి చదవండి తమకు దీని మీదే రాశారు మీరు చూశారు ఆర్టికల్ చూడలేదు దీని మీద ఇదే టాపిక్ మీద రాశారు ఆర్టికల్ నాకు పీడిఎఫ్ పంపించండి లేకపోతే కాపీ ఇస్తే చూస్తున్నాను దీని మీద రాశారు అంటే అక్కడ అది ఎందుకు కోర్ట్ చేశారంటే అక్కడ ఒకరినొకళ్ళు కొనుషంగా మాట్లాడుతున్నారు అది సాధువులకు తగదు అలాగే అలాగే ఈ షాహీ స్నానం పేరు పెట్టి వాళ్ళు స్నానం చేయడానికి ముందు ఎవరైనా స్నానం చేస్తే మన బుక్ కొడతారు అది మీరు అడుగు నీళ్ళు ముట్టుకున్నా ఉంటారు తంతను చేస్తారు తంతను కూడా వాడు మొన్న పండల్లో ఒక భక్తుణ్ణి పట్టుకుని మిట్టి చేసిన వాడు శక్తి వీడే ఈ సాధువులు అదంతా రికార్డు చేసేసి వాడు టీవీలో చూపించి సాధువులు ఎప్పుడు పెద్ద గృహస్థమని చేయి చేసుకోవచ్చు అని వాడు ఒక తోటి చూపించాడు నిజమే మరి సాధువులు ఈ గృహస్థుని చేయి చేసుకోకూడదు తప్ప సాధువుల మీద గ్రహస్థులు ఎప్పుడైనా చేయి చేసుకోవడం అనే సందర్భాలు ఉన్నాయి తప్ప సాధువులు గ్రహస్థుల మీద సందర్భం చాలా అరుదైన సందర్భం అలాగా ఉండకూడదు ఎందుకో చెప్పాను ఇది అంతా కూడా ఈ యోగ సాధువులు ఉన్నటువంటి వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు ఏమిటి అంటే యోగ మార్గం ఉంటారు బస్తీలు చేస్తాను లేకపోతే ఆకాశంలో వెళ్తాను లేదా నీళ్ళలో కూర్చుంటాను ఏదో వీఎల్ దింగ్స్ అన్ని చేస్తాడు మేకుల మీద కూర్చుంటారు ఒక మేకు మీద కూర్చోడు ఒక మేక మీద కూర్చోవచ్చు కదా ఒక మేక మీద కూర్చోడు వంద మేకుల దగ్గర దగ్గర దగ్గరగా విధించి వాటికి ఉండే మొనాలన్నింటినీ సాఫ్ట్ చేసేసి దాన్ని కూర్చుంటారు పరుగులు కోరుకుంటాడు వేషాలు యోగ మార్గం అని పేరు పెట్టి ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని చేస్తారు కాబట్టి అధ్యతనే వైదికమైన ఆత్మైకత్వ విజ్ఞానాన్ని ప్రక్కన పెట్టిన యోగ మార్గము మనకి శ్రీకార్యము కాదు ఇప్పుడు కూడా వైదికము వైదికము అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఘన చెప్పడము జరగ చెప్పడం అని అనుకున్నాను ఇంతటి వినాటి మీరు అంటే జ్ఞానము అని వేదం అంటే జ్ఞానము కదా వేదం పేరుతో ఎవరో జలమని అయిపోతూ ఉంటాయి మళ్ళీ అలాగా కాదు శాస్త్రీయంగా తెలిసింది వేదంలో చెప్పినటువంటి విజ్ఞానం ఏది దానికి అనురూపంగా మీరు యోగాన్ని ప్రాక్టీస్ చేస్తుంది అలాగే ప్రకృతి పురుష వివేక రూపమైన సాంఖ్య జ్ఞానమును కూడా మీరు విరోక్తమైన పద్ధతిలో స్వీకరించాలి అని అందుకోసం నిరాకరించాలి ఇంకొక కారణం నేను తలసరపు వచ్చేసాను ఈ వచ్చాను మరో కారణం వాళ్ళని త్రోసిపొచ్చడానికి ప్రధాన కారణం ద్వైతి లోహితే సంఖ్యాశ్చాత్మైకత్వదర్శిన ఈ యోగులు యోగా అంటే యోగులు యోగా శాస్త్రి యోగ యోగి అని అర్థం యోగమో కాదు యోగి ఈ సాంఖ్యులు ఈ యోగులు వీళ్ళు సాంఖ్యులు ఇప్పుడు కనపడటం ఏ ఎక్కడున్నారు సాంఖ్యలు ఒకప్పుడు ఉండేవారు శంకరని కాలంలో ఉండేవారు అందుకోసం ఇంత పెద్ద చర్చ కానీ యోగులు ఇప్పుడు ఉన్నారు మేము యోగులని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ సాంఖ్యులు యోగులు ఉన్నారు వీళ్ళు వీళ్ళని నిరాకరించక తప్పదు ఎందుకంటే తెలుసిన నైతిన ైతు నోహితే సంఖ్య చాలు వేరే జ్ఞానం కదా ఆత్మైకత్వ జ్ఞానం వాళ్ళు ఒప్పుకోరు నా ఆత్మైకత్వ దర్శిణ ఆత్మైకత్వం అంటే ఏం చెప్తారు జగదుపాదానమైన బ్రహ్మ నా స్వరూపమే అది ఆత్మైకత్వం దాన్ని వీళ్ళు ఒప్పుకోరు ఆత్మైకత్వ దర్శిణ సో చాలు అది చాలు అది వినాశ విజెక్తిగా ఎంత గొప్పవాళ్ళైనా ఈ యోగా పీపుల్ ఉన్నారనుకోండి వీళ్ళు ఏదైనా ఆకాశంలో వేడే ఉంటారు పుస్తకాలు రాస్తూ ఉంటారు ఇలాంటివన్నీ రాసి పెట్టుకుంటారు వీటిని హియర్ స్టే అని అంటారు వీటికి ప్రూఫ్లు ఎప్పుడూ ఉండవు మీరు ప్రూఫ్లు ఎప్పుడు ఎక్కడ సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యేది ఏమీ ఉండదు ఇంకా తప్ప ప్రూవ్ అయ్యేది సో ఇది వాళ్ళు ఏమంటారంటే నిన్న రాత్రి ఆయన జలంధరలో ఉన్నాడు జలంధరలో టౌన్ రాత్రి జలంధర్ లో ఉన్నాడు అక్కడ ఒక గృహస్థులు పెట్టినటువంటి చపాతీలు సబ్జీ అది పుచ్చుకున్నాడు మళ్ళీ తెల్లటప్పటికి ఆ టెహరీగఢ్ వాళ్ళలో ఉన్నాడు అని చెప్పాడు పైగా రాత్రి అంతా హైదాన్ నిద్రపోయి తర్వాతనే కూడా చెప్తున్నాను అంటే జలంధర్ నుంచి టెహరీగఢ్ ఒక పావు వచ్చాడు అని చెప్తాను ఎలా వచ్చారంటే ఆకాశ మార్గంలో వస్తారు ఆయనకు ఆకాశగమన సిద్ధి ఉన్నది శంకరాచార్యులకు ఉండేది మళ్ళీ ఇంకే ఉండేది మంచి కాలంలో శంకరాచార్యులకు ఉన్నది మీకు అలా తెలుసు ఎక్కడన్నా భక్ష్యంలో చెప్పారా ఆయన దాని గురించి బంధించారా ఏం లేదు యోగులు ఉన్నారే వాడు ఇక్కడ తక్కువ సౌత్ ఇండియాలో తక్కువ మీరు నార్త్ ఇండియా వెళ్ళి హృషికేష్ హరిద్వారం కాశీ అక్కడికి అయితే సింహస్థ కుంభాలు జో అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ దశ క్షిప్రా అంటే క్షిప్రా అని ఉంది కదా క్షిప్రా అంటే ఆ నది వేగంగా ప్రవహిస్తుందని అభిప్రాయం అందుకోసం దానికి క్షిప్రా పేరు వచ్చింది క్షిప్రముగా మోక్షము ఇచ్చును అని వీళ్ళు ఆ నది వేగంగా మోక్షాన్ని ఇస్తుంది మరి ఇంక ఉంటుంది గంగకెందుకు వెళ్దాం ఇక్కడే ఇక్కడే కార్యమచ్చు కదా కాబట్టి అతిశయోక్తులు అలాగే ఉంటాయి కాబట్టి ఈ యోగా పద్ధతి అది అన్ని కాదు కొన్ని స్కూల్స్ ఉన్నాయి యోగా స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు దాంట్లో ఉండే ఆసనాలతో ఆపరం యోగ నిద్ర అంటాడు మోక్షం ఉంటాడు ద్వారా మోక్షం తర్వాత ఇంకేవో యోగాలు ఉంటాయి ఏదో జిరువులు యోగము ఉంటాయి అవి కొన్ని పదాలు వాటి ద్వారా మోక్షం వీళ్ళందరికీ ఎవరికి టెన్మినాలజీ వాడుకుంటుంది ఆ టెన్మినాలజీ మీకు ప్రాక్టికల్ గా ఉండదు అదేతో వాళ్ళు చెప్తుంటే మనం నేను సంతోషించ తగ్గట్టుగా ఉంటుంది మనం చెప్తుంటే మీరు అనగదు ఇప్పుడు వాతము పిత్తము కఫము కఫము వాతము కలిసినట్లయితే కడుపులు కొట్టు వస్తాయి కఫము సరిపోవడమే తప్పు మీకు ఏమర్థం అవుతుంది అది ఏమేమి అర్థం అంటే వాళ్ళు ఇంకా చెప్తారు మీకు ఒక్క మొక్క అర్థం కాదు దాన్ని సంతరము అంటారు దాంట్లో ప్రవేశిస్తేనే వీటి తెలుగు దాంట్లో ప్రవేశిస్తే అది తెలియాలన్నమాట మామూలుగా ఇది తెలియదు అలాగే నవాభరణ పూజ ప్రథమావరణము ద్వితీయ ఆవరణము తృతీయ ఆవరణంలో ప్రత్యేది రాజే కిందని కాస్తుందని ఇలా ఏదో చెప్తారు మీకు ఏం అర్థమైంది విలువ ఉంటారు విలుగు నాదలు నాదంతో కలిసినప్పుడు లయం కలుగుతుంది అంటారు ఏ అర్థమైంది మీకు విలువ ఉంటే బిందునాటంలో సమాహారం చేసి సృష్టి పుట్టింది దాని నుంచి సంవిత్ వస్తుంది బంకనాళం ముందు ఈ సమావేశం జరుగుతుందంట ఏదో ఏదో చెప్తారు అది మీకేం అర్థం కాదు సో మామూలుగా అలాంటి ఉంటుందని మీరు ఒక ప్రేమతో దండం పెట్టి తలకాయ ఊపాలి తప్ప తలకాయ ఊపి ఏదే అటువంటి దానికి తంత్రము అని పేరు అటువంటి ఒక తంతం యోగ తంతం యోగ కజీ యోగం మరో యోగం మరో యోగం ఎవో పేర్లు ఈ యోగాలు చేసేసినట్లయితే మీకు ఆ సిద్ధ పురుషుల వాళ్ళు కనపడకుండా తిరుగుతూ ఉంటారు సిద్ధ పురుషులు చేసిన సిద్ధ పురుషులు అక్కడ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తారు కూడా భక్తులు ఒక పెద్ద తాంత్రము ఇటువంటి తంత్రమును మనము స్వీకరించరాదు పైగా ద్వైతులైన ద్వైతులు వాళ్ళు ఎత్తు దర్శనముక్తం తత్కారణం సాంఖ్యయోగాపన్నం ఇది మరి అలాగే మీరు అంటున్నారు కదా శ్వేతాశ్వత రూపం శక్తి తేమందుతోంది సత్కారణం ఆ తత్వములన్నింటికీ మూలస్థానమైన పరమాత్మ ఎటువంటి పరమాత్మ సాంఖ్యయోగాభిపన్నం సాంఖ్యయోగం వచ్చే పొందబడేవాడు అని చెప్పింది కదా మీరు వచ్చి సాంఖ్య యోగం దీన్ని తిరస్కరించారే ఆ వాక్యాన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటారేమో వైదికమేవ త సాంఖ్యయోగ శబ్దాభ్యాం అభిలభ్యతేవగంతవ్యం అది అక్కడ చెప్పిన దర్శనము సాంఖ్యదర్శనంలో అక్కడ జ్ఞానం సాంఖ్యయోగాపన్నం సాంఖ్యయోగంలో చే పొందబడే పరమాత్మ సాంఖ్య రోగములు అంటే సాంఖ్య జ్ఞానము యోగ మార్గము అది సిరియల్ ప్రాక్టీస్ గీతంలో కూడా బ్రహ్మ విద్య యాోగ శాస్త్రే అని ఉంటుంది అలాగన్నమాట అది సాంఖ్యయోగములు ఈ రెండు పొందవచ్చు అని చెప్పినప్పుడు ఆ సాంఖ్యము కవిలు సాంఖ్యం కాదండి వైదికమేమో సాంఖ్యం వైదికమేవ జ్ఞానం సాంఖ్యం ఎందుకు జ్ఞానార్థం వైదిక జ్ఞానం అంటే ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఆత్మేతత్వ విజ్ఞానమే అక్కడ సాంఖ్యము ఇంకా యోగం అన్నది ఆత్మేతత్వ విజ్ఞానాన్ని నిజ్యాసనంలో మీరు దర్శించుట ధ్యానము అంటే మీరు శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేస్తే సాంఖ్యం అవుతుంది నిజిధ్యాసనం అంటే మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ చేస్తే ధ్యానం అదే అదే యోగం వెరీ సింపుల్ నేను మీకు చెప్పిన మీరు ప్రాపంచిక విషయంలోనూ ప్రోస్ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మీరు సదుబాటు చేసి సజా అలంకరణ అలంకరిద్దామనుకుంటున్నారా ఈ ప్రపంచాన్ని అలంకరించగలదా ప్రపంచాన్ని లేదు కదా సో పక్కన పెట్టండి మీరు చేయాల్సిన పనులు చేయండి ట్యాక్స్ కట్టేది ఉంటే కట్టండి బిల్లులు కట్టండి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వండి ప్రపంచ పక్కన పెట్టండి ఫస్ట్ సెకండ్ ఏమంత కష్టం ప్రపంచ పక్కన పెట్టడం ప్రపంచ విషయాలు నెట్టిమీద వేసుకుని ఎక్సర్సైజ్ అయిపోయి రోగం తెచ్చుకోవడం కనుక దాన్ని పక్కన పెట్టి విశ్రాంతిగా ఉండడంలో ఇబ్బంది ఏ ఉన్నాయి పక్కన పెట్టండి నెంబర్ వన్ నెంబర్ టూ దేహము మనస్సు వీటితోటి వివేకాన్ని అభ్యాసం చేయండి నేను దేహము కాదు నేను మనస్సు కాదు అనే ఆ మీరు డెవలప్ చేయండి నెంబర్ టూ మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి ఎస్ ఎందుకంటే మిగిలిన ఏముంటుంది ఆత్మస్వరూపమే ప్రపంచాన్ని పక్కన పెట్టి దేహము మనస్సు సాక్షిభావంతో ఆ డిస్టెన్స్ ఆ మీరు డెవలప్ చేసుకుంటే అంటే దేహం దాని దేహం ఉంటుంది దానికి కావలసిన తిండి బట్ట పడేస్తూ ఉంటే దానికో దానికోవలం చేసుకుంటూ ఉంటుంది మనస్సును కూడా ఆ రకంగా క్లీనప్ చేసేటం క్లీనప్ చేస్తే పక్కన పెట్టగలుగుతారు దానికోసం క్లీనప్ అన్నారు సో మనస్సును కూడా పక్కన పెట్టండి ధనం పోతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు మిదులుతారు దానిపైదే ధ్యానము దరిష్ట ధ్యాన ఆత్మవిశ్వాసం దీనికోసం యోగ నిద్ర వజినోడి యోగము ఇవనేది శక్తిపాతము ఇవ్వలేందుకు ఇటువంటి ఒక తంత్రాలు పెట్టడం నేను చెప్పింది సరిపడుతుంది దీనికోసం కొండలిని అవనేది అవన్నీ అర్థం ఇవన్నీ ఈ మూలాధారము ఇక్కడి నుంచి విశుద్ధి ఇలాగ మీరు సహస్రధారము అని ఇలాగ ఒక పెద్ద టెర్మినాలజీ దానితో పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది భయాల్ దా ప్రాపంచ విషయంలో ప్రక్కన పెట్టము దేహమును మనస్సును సాక్షిభావంతో దూరము పెట్టుము నీ స్వరూపంలో నీవు నిలిచి ఉంటావు ఉండుము అని కూడా చెప్పక్కర్లా దాటి న్యాచురల్ కరా నాచురల్లీ ఇట్ పాస్ నీ స్వరూపంలో నీవు అయితే వెళ్ళినట్టు లేదా నీకు మోక్షం వచ్చేసింద